Hare <heaven> <uffs running Jungnet> Krishna తిరాధస్జన శాఖన్మీతరువే నమ్మ హరిగురుభ్యో నమ ఈరోజు శ్రీ గురుదేవుని యొక్క పాదుకా మహాత్మ్యము పాదుకా పూజ పూజా ఫలము అట్లే గురుదేవుడు ఎలాంటి వాడు ఉంటాడు ఆయన యొక్క భక్తి సేవ ఏ విధంగా చేయాలి దాని ఫలమేమిటి ఈ విషయాలన్నింటినీ తెలియజేసేటువంటి ఒక ఘట్టము కులార్నవ తంత్రంలో చెప్పబడింది అందులో పన్నెండవ ఉల్లాసము మరు పదమూడవ ఉల్లాసంలో ఈ గురుభక్తి ప్రభావము గురించి విశేషంగా చెప్పబడింది ఈ శ్లోకాలనే శ్రీ మలయాళ స్వాముల వారు కూడా ఈ కులార్ నవ తంత్రం తీసుకొని గురు భక్తి ప్రభవము చెప్పినాడు ఇక్కడ పార్వతి మరియు శివుని యొక్క సంవాదాత్మకమైనటువంటి గ్రంథం కాబట్టి పార్వతీదేవి శ్రీ महादेव अड़ी श्रीदेवी उवाच देश पल की अड़ी महादेव कुलेोच्छा पदुका भक्ति लक्षण आचारे करुणाधे श्लोक श्री परमशि की कुले अनेक शब्द तो देश अने शब्त करुणाधे अनेब्दों संबोधी पार्वतीदेव अड़े हे कुले अंत परम उपास्या रूप पर भक्ति लक्षण श्री गुरदेव पाक भक्ति स्वरूप लक्षण अटे स्वरूप अट्ले आचार అంటే ఆ పాదుక భక్తికి సంబంధించినటువంటి ఆచారం ఆ పాదుకల భక్తి చేసేటువంటి వాడు ఏ విధంగా ఆచరించాలి అతనికి నియమాలు నిష్టలు ఏ విధంగా ఉండాలి వాటిని గురించి నేను అడుగుతున్నాను ఓ దేవేశ అంటే దేవతలకే దేవుడు కాబట్టి అతనికి ఏమన్నా మహాదేవుడు హే కరుణానిదే ఎందుకనంటే పరమశివుడు పరమ దయాలు ఆ రాక్షసులకు కూడా వరాలు ఇచ్చిన వాళ్ళు భావనతోని తపస్సు చేసినా గానీ వాళ్ళకు వరాలు ఇచ్చినారు వరం ఇచ్చాడా లేదా వాడేం చేసిండు ఈ ప్రయోగం సఫలమైతుందా లేదా ఆయన తరనిధి మీదనే వచ్చాడు అంటే ఎంత పరమ కరుణ చూడండి వాళ్ళు దుస్తులను తెలిసి కూడా వాళ్ళకు వరాలు ఇచ్చాడు అంటే కరుణ ఎట్లా ఉంటుంది చూడు అందుకే కరుణానిధి దయాలు పరమశివుడు ఓ కరుణానిధి ఈ పాదుకా భక్తి స్వరూపమేమిటి ఆ భక్తి చేసేటువంటి ఆచారము ఎట్లా ఉండాలి ఆచరణ ఎట్లా ఉండాలి అని స్వినయంగా పార్వతీదేవి పరమశివుణ్ణి అడిగింది అప్పుడు ఈశ్వర ఉవాచ शृणुवी प्रवक्ष्यांपृसी त्रवणमात्र भक्तिरासु प्रवक्षा श्रृणु पार्वती देवी ना प्रेम तो विनय तो లోద్ధరణ ఉద్దేశముగా పెట్టుకుని నువ్వు అడిగినావు నీ కోసమనే కాకుండా ఈ మన సంవాద రూపమైనటువంటి ఏదైతే గురు భక్తి నిరూపణ ఏదైతే ఉన్నదో దీన్ని రానున్న తరాల లోపల జనులు చదివి వారు కూడా గురుదేవుని భక్తి చేసి జన్మవర్ణ రూప సంసారం తరించుటకు నీవు ఒక నిమిత్తము అయ్యి నన్ను అడుగుతున్నావు కాబట్టి లోకల్యాణం కోసం నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను సంతోషంగా తప్పకుండా చెప్తాను విను అంటాడు తొమ్మిసి నువ్వు నన్ను ఏదైతే అడుగుతున్నావో త్రవణ మాత్రేనా ఆ గురు భక్తి యొక్క శ్రవణ మాత్రం చేత ఆశు భక్తి ప్రజాయితే ఆశు అంటే శీఘ్రంగా భక్తి నిర్మాణమైతే వాస్తవంగా అట్లా ఉన్నది గ్రంథం మనం ఇదంతా విన్న తర్వాత అప్పుడు మనకు ఆశు శీఘ్రంగా గురు భక్తి దిజినీకృతమైపోతుంది కోటి కోటి మహాదానాత్ కోటి కోటి మహావ్రతాత్ కోటి కోటి మహాయజ్ఞాత్ పరాశ్రీ పాదుక స్మృతి శ్రీ గురుదేవుని యొక్క పాదుకల యొక్క స్మరణ మాత్రము చేత శ్రీ గురుదేవుని యొక్క పాదాలను స్మరించినంత మాత్రం చేత ఏమవుతుంది కోటి కోటి మహా మహాదానాత్ కోటానుకోట్ల దానాలు చేసినప్పటికీ దానికంటే కోటి కోటి మహావ్రతాత్ గొప్ప గొప్ప వ్రతాలు కోటానుకోట్లు చేసినప్పటికంటే దానికంటే కోటి కోటి మహాయజ్ఞాత్ నో యజ్ఞాలు కోటాను కోట్ల యజ్ఞాలు చేసిన దానికంటే కూడా శ్రీ పాదుకా స్మృతి పరా శ్రీ గురుదేవుని యొక్క పాదుకల యొక్క స్మరణము చాలా గొప్పది అంటాడు ఎన్ని వ్రతాలన్నా ఎన్ని యజ్ఞాలన్నా చె అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటిది గురుదేవుని యొక్క పాదస్మరణ పాదుకా స్మరణ మున్ముందు చెప్తాడు ఎవరైతే గురు భక్తుడు కాదు వానింట్లో మంచినీళ్ళు కూడా తాగొద్దని చెప్పింది ఎవరైతే గురుదేవునికి భక్తుడు కాలేదు గురుసేవ చేయలేదు అటువంటి వానింట్లా మంచినీళ్ళు కూడా తాగవద్దు అంటే ప్రతివాడు కూడా గురువుకు శరణాగతి కావాలి గురు భక్తుడు కావాలి గురుసేవ చేయాలి మరి మనం జన్మవర్ణ రూప సంసారం నుంచి తరించాలి కదా దానికి ఉపాయాలు ఎవరు చెప్తారు మనకు గురుదేవుడే కదా ఆ దేవుడు కూడా చెప్పాడు దేవుడు వచ్చి నేను చెప్తున్నా ఎన్నుకొరా ఇవే తత్వం వచ్చి అని చెప్తుడా చెప్పడం లేదే అది గురుదేవుని యొక్క ముఖార విందం నుండే రావాలి ఆ ఉపదేశం అది వారి దగ్గరే ఉంటుంది ఎవరికన్నా శరణాగతి అయితే మరి వాళ్ళు చెప్తారు అనేటువంటి నియమం కనుక ఉంటే మరి ముందోపనిషత్తు ఎందుకు చెప్తుంది సహా గురుమేవ అభిగత్యే గురువునే శరణాగతి వెళ్ళాలి అని ఎందుకు చెప్తుండే అన్యత్ర ఇంకెవరికన్నా శరణాగతిగా నీ కళ్యాణం చెప్పలేదే చెప్పలే గురువుకే శరణాగతి కావాలి మరి అటువంటి ఘోరాది ఘోరమైనటువంటి జన్మవరణ రూప సంసారం మహాసాగరం నుంచి తరింపజేసే గురువు ఆ ఎంతటి గొప్పవాడు చెప్పండి అందుకని గురుదేవుని యొక్క పాదస్మరణ అనేక వ్రతాల కంటే జపము కంటే కూడా శ్రేష్టమైనది అని చెప్తున్నారు కోటి కోటి మంత్ర జపాత కోటి తీర్థావగాహనాథ కోటి దేవార్చనా దేవి పరా శ్రీ పాదుకా స్మృతి కోటాను కోట్ల మంత్ర జపం చేసినా గాని కోటి తీర్థాలయలో నువ్వు స్నానమాచరించినా గాని కోటి దేవతల అర్చన చేసినా గాని వాటి అన్నిటికంటే కూడా శ్రీ పాదుకా స్మృతి పరా అది గురుదేవుని యొక్క పాదుకల యొక్క స్మరణము చాలా గొప్పది అంటాడు మహారోగే మహోత్పాతే మహాదోషే మహాభయే మహాపడే మహా పాపే స్మృత రక్షతే పాదుక మహారోగే గొప్ప గొప్ప రోగాలు రోగపీడుతులైనప్పుడు కూడా ఆ గురుదేవుని యొక్క పాదస్మరణ చేస్తే చాలు రోగము నివారణ మహోత్పాతే గొప్ప గొప్ప ఉత్పాతములు గొప్ప గొప్ప ఆపదలు ఎదురైనప్పుడు కూడా గురుదేవుని యొక్క పాదస్మరణ చేస్తే చాలు మహా గొప్ప గొప్ప దోషాలు అంటే శారీరకమైనటువంటి కావచ్చు మానసికమైనటువంటి కావచ్చు దోషాలు తటస్థించినప్పుడు కూడా మనం గురుదేవుణ్ణి స్మరిస్తే చాలు ఆ దోషాలు తొలగిపోతాయి ఇంకా గ్రహపీడాది దోషాలు ఎన్నో ఉంటాయి బాహ్యంగా ఇవన్నీ కూడా తొలిగిపోతాయి మహాభయే మహాభయం అంటే ఎన్నో భయాలున్నాయి లోకం లోపల మహాభయం అంటే జన్మగుణ సంసారమే మహాభయం అంతకంటే పెద్ద గొప్ప భయం ఏది దాని నుంచి కూడా మనం ధరించిపోతాం ఎందుకంటే మనల్ని సంసారం నుంచి తరింపజేసేటువంటి దేశకుడు కర్ణధార అంటాడు కర్ణధారం అంటే మనము ఏ విధంగా నదిని దాటడానికి తెడ్డు ఉంటుంది తెడ్డు అట్లాంటి వాడు మనకు తెరింపజేసేటువంటి వాడు శ్రీ గురుదేవుడు మహాపది మహాపాపే గొప్ప గొప్ప ఆపదల లోపల గొప్ప గొప్ప పాపాల నుండి కూడా మనల్ని ముక్కులను చేస్తాడు శ్రీ గురుదేవుడు అందుకని శ్రీ గురుదేవుని యొక్క చాలా శ్రేష్టమైనటువంటిది దురాచారే దురాలాపే దుస్సంగే దుష్ప్రతిగ్రహే దురాహారే చ దుర్బుద్ధౌ స్మృతారక్షతి పాదుకా దురాచారే ఏదైనా నిమిత్తంతో లేదా ఉసంగంతో ఆచార విహీనుడైనా అప్పుడు ఆ ఆచరణ తన అంటే తన శిష్టాచారము తన వర్ణాశ్రమాలకు సంబంధించినటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పతితుడు కనుక అయినట్లయితే అటువంటి సమయంలో కూడా గురుదేవుని యొక్క పాదస్మరణ రక్షిస్తుంది దురాలాపే ఆలాపమం అంటే మాట్లాడుతా అంటే కటుక వచనములు ఏవైతే ఉన్నాయో అటువంటి మాటలు మాట్లాడేదాని కూడా మనని రక్షిస్తుంది గురు పాదుక దుస్సంగే అంటే దుస్తుల యొక్క సహవాసం కలిగినప్పుడు కూడా మనల్ని రక్షిస్తుంది ఆ గురుదేవుని యొక్క పాదస్మరణ అంటే వాళ్ళను దూరం చేస్తుంది దుస్తుల యొక్క సహవాసాన్ని దూరం చేస్తుంది వాళ్ళనే దూరం చేస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళతో సహవాసం చేస్తే అనర్థమే కదా మరి గురుదేవుని యొక్క పాదుక ఏం చేస్తుంది అంటే వాళ్ళను దూరం చేస్తుంది దూరం చేస్తే ఆ అనర్థం నుండి మనం కాపాడుపడిన వాళ్ళం అవుతాం కదా అందువల్ల దుస్సంగే దుష్ప్రతిగ్రహి ప్రతి గ్రహం అంటే స్వీకరించుట స్వీకరించరా అని ఏదైనా వస్తువులు పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి స్వీకరించకుండా చేస్తాడు గురుదేవుడు ఎందుకంటే వాటితో పాపం కలుగుతాడు దురాహారే దురాహారం అంటే తినరా అనేది తింటారు ఉంటాయనంటే భోజనం పెడతారు ఎవరన్నా వాళ్ళంతా పాపంతో సంపాదించని ఉంటుంది అందరు కాదు కొందరు వాళ్ళు సంపాదించుకున్న పాపాన్ని కూడగొట్టుకోవాలని భోజనం పెడుతుంది పాప కూడు కదా అయితే గురుదేవుని యొక్క పాదస్మరణ ఏం చేస్తుంది అటువంటి పాపం నుంచి మనల్ని రక్షిస్తుంది అంటే పాప భూ ఇష్టమైనటువంటి భోజనం నుండి రక్షిస్తుంది తినకుండా తిన్నా ఆ తిన్న దోషం నుండి అయినా రక్షిస్తుంది మనల్ని జబర్దస్తి చేసి తినబెట్టిండ్రనుకో ఏ మహారాజు మీ కాలం మా ఇంట్లో పడిపోవాలి తప్పకుండా మీరు రావాలి చెయ్యాలి అని అంటారు జబర్దస్తి చేస్తారు కొంటాం తిననే వద్దు అట్లాంటి పాప ఇష్టల ఇండ్ల తిన్నా కానీ ఆ పాప దోషం ఏదైతే ఉండదో దాన్ని శ్రీ గురుదేవుడు తొలగలిస్తాడు అందుకే కదా మనం ప్రతిరోజు భోజనానికి ఆచమనం చేస్తాము అనగ్నం చేస్తాం దాన్ని మంత్రాలు చదువుతాము ఎందుకంటే ఆ అన్నంలో ఉన్న దోషాలు పోవాలని అయితే అంటే పాపపు ఇష్టమైనటువంటి భోజనం చేస్తే కూడా దాని నుంచి రక్షిస్తుంది శ్రీ గురుదేవుని యొక్క పాదం పాదస్మరణ ఎన్నో పాప కర్మలు జరుగుతాయి మనము ఇష్టమున్నా జరుగుతాయి ఇష్టం లేకున్నా జరుగుతాయి కొన్ని కొన్ని ఎట్లా ఇచ్చ అనిచ్చ పరిచ్ఛ అనేటువంటి ప్రారంభం ఇచ్చ లేకున్నా గాని కొన్ని పాపాలు జరుగుతాయి ఆ పాపాల నుంచి కూడా మనల్ని గురుదేవుని యొక్క పాదుకలు రక్షిస్తాయి దుర్బుద్ధవు మూర్ఖపన దుర్బుద్ధి అంటే మూర్ఖపన అటువంటి సంకటాల్లో కూడా గురుదేవుని యొక్క పాదస్మరణ అంటాడు తేనాధీతం స్మృతం జ్ఞాతం ఇష్టం దత్తం పూజితం జిహ్వాగ్రే వర్త సీపాదు కా స్మృతి శ్రీ గురుదేవుని యొక్క పాదాల యొక్క స్మరణ ఎవడైతే చేస్తాడో అటువంటి గురు భక్తునికి తేనా అధీతం స్మృతం జ్ఞాతం అతని చేత వేదాధ్యయనం కావచ్చు వేదాంతాల యొక్క అభ్యాసం కావచ్చు ఏదైనా వారు అధ్యయనం చేసింది ఉంటే అది స్మృతికి వస్తుంది మరియు అది బుద్ధులో ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది కృష్ణరా ఇంత గొప్ప ఫలము తాను అధ్యయనం చేసినటువంటిది చక్కగా అవగతమైతుంది అవగతమైంది చక్కగా బుద్ధులు స్థిరపడి ఉంటుంది కొందరికి ఎట్లా అంటే ఇట్లా వింటారు అట్లా మర్చిపోతాం అదే గురు భక్తునికి అయితే చక్కగా విన్నది విన్నట్టుగా తన బుద్ధిలో స్థిరపడి ఉంటాయి సమయానికి స్మృతికి వస్తుంది ఒక శ్లోకం నిన్నటి జరిగింది చెప్పు అని అంటే పట్న చెప్తాడు అంతే ఆ స్మృతికి వస్తే అనుగ్రహం వల్ల శ్రీ పాదుక అనుగ్రహం వల్ల ఇష్టం దత్తంచ పూజితం సకల దేవులు కూడా పూజింపబడతారు సకల దానాలు కూడా చేసిన అవుతాడు గురు పాదుక స్మరణ చేత చేసిన అవుతాడు అంటే అన్నిటి యొక్క ఫలము గురుపాదుక సేవనం చేత స్మరణ చేత మనకు లభిస్తుంది అని అర్థం మరియు సకల విషయాలు కూడా ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి సకల విషయాలు కూడా అతని యొక్క జిహ్వాగ్రే వర్త నాలుగు మీదనే ఉంటాయి స్తోత్రాలు అనుకోండి శ్లోకాలు అనుకోండి లక్షణాలు అనుకోండి ఆధ్యాత్మ తత్వం అనుకోండి ఏదైనా గానీ తనకు జిహ్వాగ్రం మీదనే ఉంటుంది అంటే ఇట్లా అంతేసాలు చేస్తూనే ఉంటాడంతే అవును మరి ఈ విషయంలో మనకు ఉదాహరణ వృత్తాంతం ఈ విధంగా ఉంది శ్రీ శంకరాచార్యుల వారు ప్రస్థానత్రయంపై అతి గంభీరమైనటువంటి భాష్యాన్ని ప్రతిరోజు వ్రాస్తూ వారి శిష్యులకు వినిపించేవాడు అనమాట స్వప్రణీతం శారీరక భాష్యం వివిధమానం శ్రోతు కామా పద్మపాదాయో మహాపండిత పదవాక్య ప్రమాణ పారావారేణా ఉపతిష్ట స్వకృతమైనటువంటి శారీరక భాష్యమును వివరించేటువంటి శ్రీ గురుదేవుని యొక్క అంటే శంకరాచార్యుల యొక్క ముఖార నుండి శ్రోతు కామా ఇచ్చ కలిగిన వారయ్యి పద్మపాదాదయ మహాపండిత శ్రీ సూరేశ్వరాచారులు అస్తామలకాచారులు ఇంకా అనేకమైనటువంటి శిష్యులు కూడా ఉండిరి వీళ్ళు ప్రధానమైనటువంటి శిష్యులు అనమాట వీరందరూ కూడా ఉపదిష్ట భాష్యమును వినుటకు కూర్చొని ఉన్నారు ఎలాంటి వారు అని అంటే వీళ్ళంతా మహాపండితులు మహాకోవిదులు అన్నమాట పద వాక్య ప్రమాణ పారావార పారేణాహ పదం అంటే వ్యాకరణ శాస్త్రం వాక్యమునంటే మీమాంస శాస్త్రం ప్రమాణమంటే న్యాయశాస్త్రం వీటన్నిటిలో కూడా పారావాణులు అంటే ఉత్తీర్ణులైనటువంటి వారు సకల శాస్త్రాలలో నిపుణులైనటువంటి వారు ఆచార్యుల యొక్క శిష్య వృందం వీరందరూ కూడా ఆచార్యుల యొక్క ముఖార బృందం నుండి భాష్యమును వినుటకు కూర్చొని ఉన్నారు ఆ శిష్య బృందంలో ఒక శిష్యుడు ఉన్నాడు శ్రద్ధాలు గిరిహి నామ వటుహు శ్రద్ధాలు అయినటువంటి వాడు గిరి అనే పేరుతో పిలువబడేటువంటి ఒక బ్రహ్మచారి అతడు ఆ రోజు గురు సాటి ప్రక్షాళన కార్యైన చిరయతిష్మ శ్రీ గురుదేవుని యొక్క వస్త్రాలను శుభ్రం చేయుటకు నదికి తీసుకెళ్లి వాటిని శుభ్రం చేస్తూ ఉన్నాడు ఇందులో ఇక్కడ శాస్త్ర అధ్యయనం సమయమైంది కానీ ఇంకా అతడు రాలేదు ఆలస్యం చేశాడు ఆ సేవలో కించిత్ విలంబం కలిగింది ఆలస్యమైంది పాఠారంభ కాలంచ ప్రాప్తం మత్వా పాఠమును ప్రారంభించేటువంటి సమయం అయితే అయిపోయింది అప్పుడు సంజాత పాండిత్యర్ప పద్మపాద ఆచార్య చరణాన్ పాండిత్య గర్వంతో ఉన్నటువంటి పద్మపాదుడు శ్రీ గురుదేవులను ఉద్దేశించి భో ఆచార్య ఆరబ్ధవ్య పాఠ ఇది సూచయాం బాఠాన్ని ప్రారంభించండి స్వామీజీ అని ఈ విధంగా సూచన చేసినాడు ఎవరు పద్మపాదచరణ ఆచార్యస్తు స్థియత గిరి క్షణమాత్రాద్ ఎష్యతి సముదీరయతి స్మ అప్పుడు ఆచార్యులు అంటారు ఆగండి కొంచెం ఒక క్షణంలో మన గిరి వస్తాడు అప్పుడు ప్రారంభిస్తాము అని ఆచార్యులు అన్నాడు అప్పుడు శాస్త్ర అనభిజ్ఞ అసౌ గభీర భాష్యాతం ఆకలయమ్ అసమర్థ ఇది తద్ అనాగమ అని పాఠారంభం ప్రతిబద్నా దర్పిత పండిత ప్రకాండ పద్మపాద పద్మపాదు అంటాడు స్వామీజీ ఏమి ఆ గిరికి పట్టి ప్రబుద్ధుడు ఈ గంభీరమైనటువంటి భాష్యార్థం అర్థం చేసుకునే సామర్థ్యం అతనికి లేదు అందువల్ల అతడు రాకుంటే మాత్రము పాఠానికి ప్రతిబంధకం అవుతుందా ప్రారంభించండి పాఠాన్ని అని గర్వితుడైనటువంటి అతి దర్పంతో కూడినటువంటి పద్మపాదుడు ఆచార్యులతో అంటాడు ఆచార్య చరణాస్తు తదవగమ్య అప్పుడు శ్రీ గురుదేవులైనటువంటి పూజ్యపాత శ్రీ శంకరాచార్యుల వారు ఈ పద్మపాదను యొక్క మాటలను విని అనుకుంటున్నాడు కథమపి దర్ప అరిహరణీయ ఏవ ఇది విచార్య పద్మపాదనులో కించిత్ పాండిత్య గర్వం కనపడుతుంది కాబట్టి ఈ గర్వం గనక ఉన్నట్లయితే అతనికి సాక్షాత్కారానికి ప్రతిబంధకం అవుతుంది చూడు ఆచార్యుల యొక్క కరుణ ఎలా ఉంది ఒకే ఏటుతో ఇద్దరిని ధరింపజేసాడు ఇటు పద్మపాదరుల యొక్క గర్వాన్ని అణిచివేసి తొలగిదీసి ఎందుకంటే అది ఆత్మసాక్షాత్కారానికి ప్రతిబంధకం కాబట్టి ఆ ప్రతిబంధకాన్ని తొలగిస్తేనే ఇతనికి సాక్షాత్కారమవుతుంది అని విచారం చేసి సంకల్పం మాత్రం చేత అటు గిరిని కూడా ఉద్ధరింపజేసాడు అది చెప్తున్నాడు చూడు ఇక్కడ అస్స దర్పహరణీయ ఈ పద్మ పదాచారణులో ఉన్నటువంటి ఏ దర్పము ఏ అహంకారం ఉన్నదో పాండిత్య గర్వం ఉన్నదో దీన్ని పరిహారం చెయ్యాలి లేకపోతే వానికి ప్రమాదం అని విచారం చేసి తూష్ణీయమేవ ఆశాంతక్రిరే మౌనంగా ఉండిపోయాడు ఆచారుడు ప్రారంభించలేదు పాఠాన్ని అలాగే ఉండిపోయాడు నాతిచేరైన ఏ వచ ఆగత్య ప్రత్యహం ఇవ సాస్తాంగం ప్రణిపత్య స్వే తిష్టన్యేవ సా అంజలి బంధం ఉచి ఇక సేవను ముగించుకొని ఆ గిరి వచ్చేసాడు అందరు ఉపవిష్ఠులై ఉన్నారు అక్కడికి శ్రీ గురుదేవునికి సాస్తాంగ ప్రణామం చేసి ప్రణమిల్లి అంజలి బద్ధుడయి స్వరముతో ఎనిమిది శ్లోకాలను అతి గంభీరమైనటువంటి శాస్త్రం యొక్క సారభూతమైనటువంటి విషయాన్ని వ్యక్తం చేస్తూ ఒక విలక్షణమైనటువంటి చందో వృత్తితో ఈ శ్లోకాలను ఉచ్చరించాడు విదితాఖిల శాస్త్రుధా జల మహితోపనిషత్ కథితార్థ హృదయే కలయే విమలం చరణం భవశంకరేసి శరణం ఇత్యాకా అష్ట శ్లోకీం తోటకవృత్తేన సద్య స్వరచిత పపాట పునఃపున ప్రణనామ చ ఈ ఎనిమిది శ్లోకాలను ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వృత్తం ఇది తోటక వృత్తం అంటారు ఈ తోటక వృత్తంలో ఎనిమిది శ్లోకాలను అప్పటికప్పుడే రచన చేసి ఉచ్చ తో పాడుతూ శ్రీ గురుదేవునికి మళ్లీ మళ్లీ నమస్కరించాడు అంతవరకు ఈ గిరి బ్రహ్మచారికి ఒక అక్షర ముక్క కూడా రాకుండేటిది ఆచార్యులు చెప్పిన బోధ శ్రద్ధతో వినేవాడు కాని ఏ విషయం కూడా అతనికి అర్థమయ్యేది కాదు అంటే వాస్తవంగా ప్రబుద్ధుడే అతడు అయినా గాని ఇటు ఈ గిరిని ఉద్ధరించుట కోసము అటు పద్మపదాచారుల యొక్క గర్వాన్ని అణచివేయుట కోసము ఇద్దరిని ఉద్ధరించడం కోసము ఆచారులు చేసినటువంటి సంకల్పం అన్నమాట ఇది ఆచార్యుల యొక్క అనుగ్రహం అన్నమాట ఆచారుల యొక్క అనుగ్రహం చేత మూగబోయిన వా లాంటి వాడు గిరి అత్యద్భుతమైనటువంటి మహాపాండిత్యయుక్తమైనటువంటి శ్లోకాలను ఉచ్చరించాడు ఆచార్య ఆజ్ఞయాచ ఉపవిశ్య ఆచార్య చరణై వివిచ్యమానం భాష్య పాఠం శుశ్రవ ఈ శ్లోకాలను పఠించిన పిదప ఆచార్యులు సైగ చేశాడు కూర్చో కూర్చో అని ఆచార్యుల ఆజ్ఞను శిరసా వహించి ఆ పాఠంలో అందరితో సహా ఉపవిష్ఠుడయ్యి ఆచార్యులు బోధించినటువంటి ఆ గంభీరమైనటువంటి భాష్యాన్ని శ్రవణం చేశాడు పాఠాంతేచ అదే యావత్ తాత శ్రుతేపేణ ఉచ్యతవత్పాదై ఆజ్ఞాపితే ప్రకారం తోటక వృత్తేన విరచయ్య పపాట పాఠం అయిపోయిన తర్వాత దగ్గరికి పిలుచుకొని ఆచార్యులు అంటారు నైనా ఇప్పుడు నువ్వు ఉచ్చరించినటువంటి ఏదైతే ఉపనిషత్తు సారభూతమైనటువంటి విషయము నువ్వు పద్య రూపంలో చెప్పావో దాన్ని మళ్ళీ నాయనా అన్నాడు అప్పుడు వెంటనే అదే తోటక వృత్తంలో అనేకమైనటువంటి శ్లోకాలతో సకల శృతుల యొక్క సకల ఉపనిషత్తుల యొక్క సారభూతమైనటువంటి విషయాన్ని సముధృతం చేసి సంగ్రహించి ఈ తోటక వృత్తంలో రచించి ప్రకటన చేశాడు అందుకని దీనికి శృతి సార సముద్రణం అనేటువంటి ఈ పేరనమాట ఈ ప్రకరణ గ్రంథం ఈ తోటక వృత్తంలో రచించినందువలన ఈ గిరి అనేటువంటి బ్రహ్మచారికి అప్పటి నుండి ఆచారులు తోటకాచార్యులు అనేటువంటి నామాంకితాన్ని ప్రసాదించాడు ఇప్పటికీ కూడా ఈ శృతి సార గ్రంథము ఉపలబ్ధం ఉంది ఆనందాశ్రమం ప్రింట్ చేశారు దానిపై శ్రీ ఆనందగిరుల వారి యొక్క టీక కూడా ఉపలబ్ది ఉంది కాబట్టి శ్రీ గురుదేవుల యొక్క అనుగ్రహము భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ఎటువంటి మంద అధికారైనప్పటికీ కూడా ఉద్ధరించబడతాడు తదేత దృష్ట పద్మ పాదాదయ విగలిత దర్పా విలిస్తం ఏతత్ ధన్య అయం అస్మత్ అ ఆచార్య కృపాత్రం ఇత నిశ్చిత్యమాపయ్య గురుచరణాన్ సమనంతరం ఆహ్నికం సాధయామాసు ఇది ఈ ప్రకారంగా త్రోటకాచారుల యొక్క అతి ఆశ్చర్యమైనటువంటి విస్మయమును కొలుపునటువంటి ఈ త్రోటక ఉత్తమును విని పద్మపాదుడు మొదలైనటువంటి వాళ్ళందరి యొక్క విగలిత దర్పాహ వాళ్ళ యొక్క అహంకారము నిలువనా దిగిపోయిందన్నమాట ఇదంతా కూడా ఆచార్యుల యొక్క కృపా కటాక్షమే ఆహా ఈ గిరి యొక్క భాగ్యము ఏమి అని చెప్పవచ్చు ధన్యుడైపోయాడు శ్రీ గురుదేవుని యొక్క కృపా కటాక్షానికి పాత్రుడయ్యి అని అనుకొని పద్మపదాచార్యులు శ్రీ గురుదేవులకు ప్రణమిల్లి క్షమాపణ చెప్పుకొని మరి వారి వారి యొక్క దైనిక కార్యంలో నిమగ్నమైపోయారు ఇది శంకర విజయంలో ప్రసంగం అన్నమాట ఇప్పటి దీని ద్వారా సద్గురు మరియు పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షం ఉంటేనే మనం ఉద్ధరింపబడతాము అనేది నిశ్చితమైంది అన్నమాట అందుకని ఆచార్యవాన్ పురుషోవేద అని శాస్త్రం కూడా చెప్తూ ఉంది మూకం కరోతి వాచాలం పంగుం లంగైతే గిరం యత్ కృపాతమహం వందే పరమానందమాధవం అని మనం చెప్పుకుంటాం కదా అంటే గురుదేవుని యొక్క చూడు ఆయన బుద్ధి మందమే ఉన్నది కానీ ఆయన సంకల్పం చేసినంత మాత్రం చేత అతనికి మొత్తం వేదాంతమంతా అవగతమైపోయింది గురుదేవుని యొక్క అనుగ్రహం అట్లా ఉంటుంది మరి ఆ విధంగా అనుగ్రహము మనం పొందాలంటే గురుదేవుని అనుగ్రహం పొందాలంటే మనం ఏం చేయాలి గురుసేవ చేయాలి आ सतुड़ प्रसन्न कल्याणमटे अंत केवल अत संकल्च चालू लेदा कृपा दृष्टि सारी चालू लेदा तन ओका शुभस्ता मन शिस्स मीद उसे चालू अस अंत स्पर्शिस्ते चालू मैं सकृत्म दीवी योवाजपति भक्ति सर्व पापरहित పరమాంగతిం హే దేవి అంటూ పార్వతీదేవిని సంబోధిస్తూ శ్రీ మహాదేవుడు శ్రీ పాదుకం సకృత్ ఒక్కసారి ఎందుకు కాదు శ్రీగురుదేవుని యొక్క పాదుకలను ఆయన యొక్క ఒక్కసారి ఎందుకు కాదు భక్తి తహ జపతి జపం చేస్తాడు స్మరిస్తాడు సహా సర్వపాపరహిత పరమాంగతి ప్రాప్నోతి అతడు సకల పాపాల నుండి విముక్తుడయి పరమగతను పొందుతాడు అంటే ముక్తుడవుతాడు అంతే అంతటి మహిమ శ్రీ గురుదేవుని యొక్క పాదుకల్లో ఉంది అనమాట శుచిరువాప్య శుచిర్వాపి భక్త్యా స్మరతి పాదుకా అనాయాసేన ధర్మార్థ కామ మోక్షాన్ లభేత సహా అశుచిర్వాపి అతడు పరిశుద్ధుడయిగాని అపరిశుద్ధుడుగా ఉన్నా గాని అనన్యమైనటువంటి భక్తి చేత శ్రీ గురుదేవుని యొక్క పాదుకలను స్మరించినట్లయితే ధర్మ అర్థ కామ మోక్షము చతుర్విధ పురుషార్థములు కదా ఈ నాలుగు మోక్షాలను చతుర్విధ పురుషార్థాలను అనాయాసేన సహ లభ్యత అతడు పొందుతాడు ఏ లోటు ఉండదు అతనికి ధర్మము అర్థము కామము మోక్షము చతుర్విధ పురుషార్థాలు ప్రాప్తమవుతాయి అతనికి చూసారా ఈ విధంగా సిద్ధారుడు పురాణంలో కూడా మనకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ఆయన అనుగ్రహం చేస్తే ఎంత దరిద్రులు కూడా వాళ్ళు ఎంతో ధనవంతులు అయ్యి ధనవంతులు అయినాక వానికి మరపొస్తారు అప్పుడు మళ్ళీ ఉన్నదంతా నాశనం చేస్తాడు వాని జేలు పంపుతాడు వాని ఇల్లు కాలిపోతుంది వాని కాగిధదాలు వీధాలు అన్ని కాలిపోతాయి మొత్తం మళ్ళీ దరిద్రుడతాడు మళ్ళీ ఎప్పుడు జ్ఞాపకం అప్పుడు చెప్తాడు అంత పోయింది కదరా వాని దగ్గర ఏకానో దువానో ఉండే ఆ పెట్టెల అది తీసుకొని చిన్నగా వ్యాపారం చేయను ఆయన అని మళ్ళీ కరుణ అంటారు దానికి అంటే ఆ భక్తుల నుండి లేదా శిష్యుల నుండి ఏది అపేక్షించకుండానే వాళ్ళ మీద కరుణ చూపుతాడు అహేతుక కరుణామూర్తి श्री गुरमूर्ति श्रीनाथ चरण भोज यश दिशा दिस्य विराजतेश नमस्कुरी भक्त प्रतिदिन प्रिए प्रिय अंत ओ पार्वती चूड़ गुरपाद का महिमेव कदाचि नवरदे पादाल दूर पेनाद ऊरीक पोईनाव एद पटना पैनावन को दूर का उन्व दगर ले అప్పుడు ఆ గురుదేవుని పాదుకలు ఏ దిశలో ఉన్నాయో ఆ దిశకు నువ్వు నమస్కారం చేస్తే చాలా అంటారు దగ్గరనైతే పాదుకలు గురుదేవుని పాదాలు పాదుకలు అంటే ఈ చెక్కయో అవ ఇవో ఇవైతే వాటికి పూజ చేస్తాం గురుదేవుని పాదాలే అని సాక్షాత్గా భావించి పూజ చేస్తాం అవే పాదకలు కాదు ఈ పదములు కూడా పదాలే గురుదేవునికి దూరంగా పోయినావు అప్పుడు కూడా గురుదేవుని పాదాలు ఏ దిశలో ఉన్నాయో ఆ దిశకు నువ్వు నమస్కారం చేస్తే చాలు అంటే స్మరించుకొని నువ్వు ఎంత దూరంలో ఉన్నా కానీ స్మరించుకొని ఆ దిశ వైపు నమస్కారం చేస్తే చాలు అండి తస్యాం దిశ నమస్కూర్యా భక్త్యా ప్రతిదినం ప్రియే భక్తి చేత ప్రతిదినం నమస్కారం చేసినట్లయితే నీ కళ్యాణం అయితే అంటే జన్మవరణ రూప సంసారం నుంచి తరించిపోతావు न पाका परो मंत्रो न देव श्री गुरो पर न ही शख्यात् दीक्ष न पुण्य कुल पूजना पाका मंत्र कटे श्रेष्ठ मैं मंत्रा पादुका मंत्री आ मंत्र कटे श्रेष्ठ मैंने मंत्रा प्रपंच मंत्रालई శ్రీ సమచితమేయం అని చదువుకుంటాం కదా ఆ స్తోత్రము లేదా మంత్ర ఉచ్చారణ కంటే శ్రేష్టమైన మంత్రం లేదంటాడు ఇంకా శ్రీ గురుదేవుని కంటే శ్రేష్టమైనటువంటి దేవుడు లేడు అంటాడు దేవుడే గురుదేవునికి శరణాగత శ్రీకృష్ణుడు శ్రీరాముడు గురుదేవునికి శరణాగత లేదా సాందిప మహర్షికి శ్రీకృష్ణుడు శరణాగత అన్నాడు అని సేవ చేసిండు కట్టెలు కొట్టుకొచ్చుడు ఏం పని చేయలేదు గురుకులం లోపల శ్రీకృష్ణుడు శ్రీరాముడు వశిష్టాశ్రమం చూసారా సాక్షాత్ భగవంతుడే గురుదేవునికి స్వరణాగతి అయి మనలాంటి వాళ్ళ సంగతి ఏంటి చేయాలి నా వద్దా తప్పకుండా చేయాలి వాళ్ళు సాక్షాత్ భగవంతుడై ఉండి కూడా ఎందుకు చేసిండు అక్కడ అంటే తనకేదో జ్ఞానం కావాలని కాదు ఎందుకు అతడు జ్ఞాన స్వరూపుడే ఉన్నాడు సర్వజ్ఞుడు ఉన్నాడు ఆయనే ఎందుకు చేసిండు అట్లా అంటే రానున్న తరాల వాళ్ళందరూ కూడా ఇక ఏ విధంగా గురుదేవునికి శరణాగతి అయ్యి భక్తి చెయ్యాలి సేవ చేయాలి అని ఆదర్శ రూపంలో ఉండి వాళ్ళు చేసినారు అట్లా వాళ్ళ కోసం కాదు మన కోసం చేసారు చూసాం కదా ఎన్ని కష్టాలు పడ్డారు చివరికి సాందీకుని కుమారుడు సముద్రంలో పోతే తీసుకొని వచ్చాడు శ్రీకృష్ణుడు తీసుకొని వచ్చి హే గురుదేవా ఇవ్వవు మీ సుపుత్రుడు అని చెప్పి సార్ అప్పుడు ఇక వాళ్ళిద్దరు దంపతులు గురుదేవుడు గురుదేవుని యొక్క పత్ని ఇద్దరు ఎంత సంతోషపడతారు అంటే ఇంకేం కావాలి చెప్పు ఏ ధనం తీస్తే అంత సంతోషం కలుగుతుంది అ వాళ్ళకు నా కొడుకుని తీసుకొచ్చి ఇచ్చింది చెప్పి నువ్వు సామాన్యుడు కాదు అవతార పురుషుడు అని ృదయపూర్వకంగా ఆశీర్వాదం ఇస్తాడు నువ్వు లోకంలో పూజితుడ అవదుగాక ఆ గురుమాత ఆశీర్వాదం ఇస్తాయి గురుదేవుడు కూడా ఆశీర్వాదం సకల విద్యలు నీకు స్ఫూరించుగాక ప్రతి విషయంలో ప్రతి కార్యంలో నీకు జయమవుగాక అని ఈ విధంగా ఆశీర్వాదం అంతకంటే ఇంకేం కావాలి చెప్పు ఎందుకని అంతటి మహాత్ములే గురుసేవ చేశారు అంటే ఇక ఈనాటి రోజుల్లో గురుసేవ లేదు గురు భక్తి లేదు గురు దర్శనానికి వచ్చింది లేదు అలా పెద్ద పెద్ద వేదాంత గ్రంథాలు అభ్యాసం చేస్తారంటే వీళ్లకు జ్ఞానం ఎట్లా జరుగుతుంది గురువు అనుగ్రహం లేనిది జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగింది అనుకో ఏదో అదో ఏదో తిరిగేసి మరలేసారు కదా కమ్మలు వేదాంత గ్రంథాలు తత్వంబసి తత్మసి అని శాస్త్రం చెప్తా అంటే వాళ్ళకు కూడా జ్ఞానం కలిగింది అనుకో కలిగింది కానీ అది ఫలం ఇవ్వేది ఏం ఉపయోగం లేదు గురుదేవుని అనుగ్రహం వినా ఏం ఉపయోగం లేదు అందుకని గురుదేవుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కావాలి అంటే గురుపాద సేవ తప్పకుండా చెయ్యాలి అంతే గత్యంతరం లేదు ఇంకో మార్గమే లేదు అందుకని గురుదేవుని కంటే కూడా శ్రేష్టమైన దేవుడు లేడు గురుదేవుడే మనకు పరమ దైవం అంతే ఎస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురువు తస్యైతే ఖచ్చితా హి అర్థా ప్రకాశంతే మహాత్మన అని అంటూ శ్వేతాశ్వత రూపనిషత్తు చివరి మంత్రం చెప్తోంది మనకు ఎంతటి భక్తిని మనము భగవంతుని ఎందుకు పెడతామో అంతటి భక్తిని గురుదేవుని ఎందు పెట్టాలి అప్పుడే ఈ వేదములు చెప్పినటువంటి అర్థములు అంటే జీవబ్రహ్మల యొక్క ఏకత్వానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రకాశ అంటే మన బుద్ధిలో ప్రకాశింపబడతాయి ఆ మహాత్మునికి అంటే ఆ జిజ్ఞాసుకు అని చెప్పింది కానీ శ్రీ నిశలదా స్వామిజీ వారు ఏమని చెప్పినారు తెలుసా ఈశ్వరితే గురువు అధిక ధారే భక్తి సుజాన ఈశ్వరుని కూడా అధిక భక్తి పెట్టాలి గురుదేవుని అని చెప్పింది చూసారా ఎందుకనంటే దేవునికంటే కూడా శ్రేష్ఠుడయ్యా మన గురుదేవుడు దేవుని శ్రీ పెట్టి గురు గోవిందు దోవు గురు ఆపును గోవిందు గోవిందుడు అంటే భగవంతుడు ఆరాధ్య దైవము మరి గురుదేవుడు ఇద్దరు వచ్చి నిలబడ్డారు కబీర్ దాసు దేవునికి నమస్కారం చేయాలి మొత్తం ఇద్దరు ఒక్కటేసారి వచ్చు మరి గురుదేవునికి నమస్కారం చేస్తే దేవునికి నారాజైతే దేవునికి నమస్కారం చేస్తే గురుదేవునికి నారాజ్ అయితే కానీ కబీర్దాసులు వేసి గురుదేవునికి మొట్టమొదటి నమస్కారం చేశాడు ఎందుకంటే గోవిందు దివోపాత గోవిందుని గురించి నాకు చెప్పిండు ఈయనే దేవుడు వచ్చి చెప్పలే నాకు నేను రా నేను దేవుణ్ణి నేను రాముని రా నీ ఆరాధ్య దైవాన్నిరా అని చెప్పలే ఆయన భర్త ఈయనే చెప్పిండు అందుకని దేవుని కంటే కూడా శ్రేష్ఠుడు అని అక్కడ సూచన చేయడం జరిగింది మరి దాని చేత ఆరాధ్య దేవుడు ఎదురుగా నిలబడ్డాడు కదా నారాజయ వాళ్ళు ఖుషాడు బేటా నువ్వు సరి అయినటువంటి నిర్ణయం తీసుకున్నావు గురుదేవుడే శ్రేష్ఠుడు లోకం లోపల దేవుని కూడా అని తాను కూడా సంతోషపడ్డాడు అందుకని గురుదేవుని కంటే దేవుడు లేడు మరియు అంతకంటే పుణ్యము లేదు ఎక్కువ గురుదేవుని ఆదారణ ఆరాధించినటువంటి పుణ్యం ఏదైతే ఉన్నదో దానికంటే పుణ్యము మూడు లోకాల్లో కూడా అధికమైంది ఇంకోటి లేదు అందుకని గురుభక్తుడైనటువంటి వాడు గురుదేవుని యొక్క ఆరాధన పూజ ఆ గురుదేవుని యొక్క జపము చేయాలి ధ్యాన మూలం గురుర్మూర్తి పూజా మూలం గురు పదం మంత్ర మూలం తెలుస్తుంది ఆ శ్లోకం మనం అంటాం ఊరికి అంటాం ఇక్కడున్నది ఆ శ్లోకం అంటే ఇక్కడ ఉన్నది కులార్ నవతంత్రంలో పన్నెండవ ధ్యానానికి మూలము పూజకు మూలము మంత్రానికి మూలము ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం ఇష్టదేవత ఆరాధ్య దైవం ఉపాస దైవం యొక్క ధ్యానం చేస్తాం దానికంటే కూడా మూలము శ్రేష్టము గురుదేవుని యొక్క మూర్తి అంటాడు గురుదేవుని యొక్క విగ్రహం విగ్రహం అంటే రాతి బండగా శరీరం గురుదేవుని యొక్క శరీరం ఏదైతే ఉండదో మూర్తి అది ధ్యానానికి మూలం అంటే మనం ధ్యానం చేస్తే గురుదేవుని ధ్యానం చేయాలి అని తాత్పర్యం ఇక్కడ పూజా మూలం గురువు పదం పూజలు చేస్తాం మనం ఎందరియో పూజలు చేస్తాం దేవతల పూజలు చేస్తాం కానీ గురుదేవుని యొక్క పదముల యొక్క పూజ కంటే శ్రేష్టమైనవి కావదు గురుదేవుని యొక్క పాదాల పూజ పాద పూజ ఏదైతే మనం చేస్తామో దానికంటే శ్రేష్టమైనవి దేవతా పూజ కాదంటాడు వాటన్నిటికీ మూలం పాదపూజ మరియు మంత్రం మూలం గురు వాక్యం గురుదేవుడు ఏ వాక్యం చెప్తారు కదా అదే మంత్రం అనుకో అంతే ఆయన వాక్యమే మంత్రం అంతే పంచాక్షరి కానీ అష్టాక్షరి కానీ ఏదన్నా మంత్రాలు తీసుకో వాటి అన్నిటికంటే కూడా ఆయన వాక్యమే శ్రేష్టం అదే మంత్రం ఏమయ్యా తత్వమశ్రీ మహావాక్యం కంటే గొప్ప మంత్రం ఉందా నాకు చెప్పు అటువంటి వాక్యాన్ని మనకు బోధిస్తాడు గురుదేవుడు దాంతో మన జన్మనే ధన్యమైపోతుంది ఎప్పుడో కాదు తత్కాళ్ళు అంతే అప్పుడే వచ్చిన తర్వాతనో ఇంక మరో జన్మ పోయిన తర్వాతనో కాదు తత్కాళ్ళు అప్పుడే జ్ఞానం లబ్ధ పరమశాంతి ఆచర్యనాలు గచ్చతి అంతే ఆలస్యం లేకుండా అప్పుడే ముక్కు అవుతాడు అటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యము గురుదేవుని యొక్క వాక్యం అందుకని గురుదేవుని సదా ఆరాధించాలి అనే ఇంతవరకు యామతిగా తెలుసుకున్నాం మిగతా విషయాన్ని మళ్ళీ సెలవు దినంలో చింతన చేద్దాం ఓం సహనా సహ నోస్ ఓ అన్నారు మహా అవుదా అన్న